మో వెంకటేశాయ నీవెంత నేనెంత నీకు నాకునంతదవమా సిగ్గుపడక తగిలేనేగా చెంది నీకు బ్రహ్మాదులు సేవలు చేయగాను ఇందుమా సేవలు నీకు నేడకువచ్చు పొంది వశిష్ఠాదులు అట్టె పూజలు చేయగాను సందడిమా పూజలు సరకా సనకాది యోగులు సారనిన్ను తలచగాం యనసి మా తలపు నీకేడకిక్కును నునుపుగా శేషాదులు నుతులు నిన్ను జయగాం పనివడి మా నుతులు పాతేయనా నీకు కిట్టినారదాదురు నీకింకరుడై ఉండగాను విటనీ దాసుడనను టెంతకెంత ఒట్టి శ్రీవేంకటేశ మాకొక ఉపాయము గద్దు पट्टी दासुल बंटु जंट नेकनू